ందు దుశాసనుడు తలపడ్డాడు సమాభీముల మీద చిత్తులతో ఒకరి మీద ఒకరు దువ్యాధములు పరిగించుతూ వచ్చి కవిసినారట దుశాసనుడు పా భీముడు అట్ట సమయమునందు మహానందములు పొందినవాడై తీర్చిట్ ఆ సభలో అనేక మాటలు మాట్లాడినా సుమా నీవు వాటికన్నిటి కూడా వడ్డీతో కూడా చెల్లించి వేస్తాను సుమా ఆ కంచసేపు నా మునుమునబడి పారిపోకుండా నిలబడదాంగా చేసిన పుణ్యమే వరును చేయరు విందుటి సేర దేసి విధాత నాకు కృపశేయుడుగా నగవచ్చిన పుణ్యమే వరు చే ఎందువల్ల అంటే ఆ దైవము నిన్ను నా దగ్గరకు తీసుకొని వచ్చినా ఇప్పుడు అనగా దుశ్వాసం లేమంటాడు ఎడుగుతున్న ఎడుములా వచ్చా నాకు సమీపించావు సుమా తమ్ముడా రే తమ్ముడా తమ్ముడా అంటే ప్రమోమైన తమ్ముడా మంట మండినటువంటి తమ్ముడు రే తమ్ముడా వచ్చావు అన్నాటంటే వాడు అంటాయట మర్చిపోయావట లంక లక్క ఇంకో పెట్టి మేము కల్పించిన అంశమాభిమ్మున్నది మరిచిపోయావాంగ్ వీడియో జ్ఞాపంచేస్తున్నా అన్నతో చి మీ తరువాత గంధార రాజు ఆడేశా పోగా అరణ్యములగోయి నానా బాధలు పడ్డారు సుమా మావలన మా వలనెత్త మాట లేటు తలగు వచ్చి అనుడు ధర హాసల కెంపు గదుల పవన సుధుడు కడిగి దాసియే కనుక ఆ ప్రకారంగా మేము చేసినటువంటి అక్క పనులన్నీ మరిచిపోయావట అదే వరకు మహత్తరైన కోపం వచ్చేసింది ఆ భీములకు ఎర్రగా అయినవి కన్నులు నరికి మూడు బాణముల చేతము పడవైల మున పడుతుండతున్నా రి నరికివైలాటము ఆ నిశితమైన బాణములు వచ్చినాడు దుశ్శాసరునకుమల దాన నడుపుతుండి విలుగొని గాఢ కొనమున ఫీ ముతను బరకించి మెరుగుల పండ్రెండమును కూడా దానే నడుపుకుంటూ ఆ భీముని యొక్క శరీరమునందు పన్నెండు బాణములు తోడన కోదండము కోదండముతుడు మాటలు సూతిమయ్యి గుచ్చిన రములు వెంటనే ఆరు బాణములు శరీరమునందు గుచ్చినాడు చదువు వ్యక్తి ఏమది శతాము సూర్యుడాతనిగామ్మున గుచ్చిన ఆ భీముని చేతుల్లో ధనస్సును ధనస్సు తీసుకుని భీముడు ఆ మహత్తరమైన కోపం అంగీకరించినటువంటి వాడయ ఆ గుర్రములను నరిగి పడవయించినాడు పెంచి కోటం ఆ భూమి మీదకి దిగి గదావి తీసుకున్నటువంటి వాడ మహత్తరమైనటువంటి గమనముతో పోయి ఆ దుశ్శాసం యొక్క చదిపిబల తీసుకొని భూమి మీద దిగినాడు ఆ దుశ్శాసనుడు దాటి పెట్టు వైద్యోంబాటేసి ఎక్కి పద మూడు వత్స రంగులు తమ పడే పన్నెండు సంవత్సరములు తాము పడినటువంటి బాధలన్నీ గుర్తుకులాగా ఆ గతాదండం సాడు దాని చేత శరీరంతా మొత్తం రక్తము రక్కుతూ భూమి మీద పడ్డాడు విశ్వాసనుడు బెబ్బులు లేని కొలికపోయి మెడ ద్రొక్కి ఎప్పుడు మతం కుమారులతో నెత్త ఆ బెబ్బులి ఉన్నది పెద్ద పులి గదా లేది కొత్త ము అతని మెడ మీద కాలు పెట్టి తొక్కిన దానో ఏమని వినతకు నా కనుక చాలా దుస్వాసంగా అనేక మాటలు మాట్లాడినావు మమ్మూ అది కాలదు అని చెప్పి వెదుగుకుంటూ ఇలా వచ్చినావు ఈ యుద్ధంలో కనుక నీ మాటలున్నవే అవి వినబడి నువ్వు అని కుతూహలం కలుగుతూ ఉన్నది గను ఏమంటావో అనరాని వింటాం వాడై నిప్పులు చెరిగేటటువంటి యొక్క దృష్టితో మన సైన్యము నాలుగు అంకలా చూచినాడు ంతమై సైన్యులన్నీ కూడా నాలుగు వైపులకు పారిపోయిన విషమా ఏ ఎవ్వరూ లేదు ఆ భీముడు దృశ్యాసనుడు ఇద్దరే ఉన్నారు చక్కని బయల కో అందరికీ చక్కగా కనిపిస్తూ భీముడు ఏమి చేస్తూ ఉన్నది సుందరోప తీర్పు దుశాసుని కాళ్ళు పట్టుకున్నటువంటి వాడ ఈ పైకి ఎత్తి గెడగడ గిరగడరా తిప్పేది దానిమేది కేసి కొట్టేది కొంతసేపు మోకాదితో తొక్కి పెట్టేది వాడి యొక్క వదనము కచ్చి ధడిపించేది సమస్తేది పెద్దంగా ఆక్రమించి భీముడు ఆ యువరాజు ఉన్నాడే దుశ్వాసం యొక్క ముఖము తూచియే హేను గడిపి ప్రతిజ్ఞ చేశాను సుమ అది ఇప్పుడు చేయబోతున్నాను ఆ నరసింహుడు నాడే నరసింహస్వామి కదా ఆ హిరణ్యకస్ముని యొక్క వక్షస్థలం చేర్చి ఆ రక్తాన్ని చిమ్మినట్టుగా ఆ చీచాయట అది శ్వాస రొంగునది కర్చి పెట్టి చీల్చి పగలబట్టి ఆ రక్తమునది ఎచ్చుతూ నాయట దోషలతో ఇచ్చి తాగుతూ నాడు సుమా భీముడు చవికి ఉదయంగా చవికి ఆహాహా ఏమి ఏమి చీపీ ఏమి చీపీ రక్తము అని చవికి మెచ్చుకుంటూ పో కొంత భక్త అన్ని పైన జల్లుకుంటూ కొంత భక్తం సైన్యం మీద విసురుతూ ఆతన్ని ముఖం వంక చూచు అభిముడు అవి ఇంత ఇంపుగా అవి తాగినాను అవి ఇంత తీయగా లే సుమా అనేక విధములైన చేలు తాగాను కండ చక్కెరలున్నాయే పంచదారా ఆ మొదలైనటువంటి యొక్క పదార్థము అనేక తిన్నాను గాని ఎంత చీపు ఎందులోనూ లేదు రక్కు ఆ ప్రకారంగా రక్తాన్ని పానం చేస్తూ ఉన్నాడు ఆ నాలుగు వైపులా చూస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద అట్టహాసం చేసి నవ్వుతూ ఉన్నాడు మన సైన్యములు ఆ వారి సైన్యములు కూడా భయం ప్రాంతములైపోయి రాక్షసుడు అని భయ భయపడి పారిపోయారు దళితములు గటే దారిపోతూ ఉన్నవి కొందరికి భయం వల్ల వారుడీ రణ విరాంతమంది భయోత్పాదం చేత కాడు తడబడిపోగా ఎక్కడ వాళ్ళక్కడ పడిపోతూ ఉన్నారు అలా అయిపోయింది అప్రమహాభయంకరమైనటువంటి రక్తము చేత తడిసినటువంటి వచ్చి మన సైన్యములంతా కొంత దూరము మళ్ళీ తిరిగి దుశ్శాసకు పోయిలది మాటలు మాదు ఆ దుశాసనా పశువులు అని అన్నావు మమ్మల్ని సఫలం నిన్న ఇప్పుడు అంటూ ఉన్నాను పశువులు మీరు పశువులు పశువులు పశువులు అని దానికి ఎదురు పలకరేమి రాయవరు చేయబోదిన పనుల కడితే నన్ను రెండవ పని లేని నేను చేయదించినటువంటి పనుల్లో ఒకటి కడ చేరిపోయింది సుమా నీ పగలగొట్టి రక్తాన్ని చావుతాను అని చేసినాను అది తీర్చినాను సుమా ఏక రెండవ పని ఉన్నది నీ అన్నయ్య దుర్యోధన్ పడగొచ్చి శరస్సు తనుతాము అని ప్రతి కొరకైపోతూ ఉన్నాను మహాకోపం కలిగినటువంటి వారై నీ కొడుకులు కవచీ నితని పొది పొదివినారు భీముని కుమార దశకమ్ముల శులు దున్వాడే అవతల యుద్ధం చేస్తూ చూస్తూ ఉన్నాడు అర్జునుడు డి ప్రతిజ్ఞత ఇచ్చే సమయంలో ఎవరైనా బట్టి పైన పూడదులేమో భీముని మీద అని ఆ ఒక కన్ను వేసి చూస్తూ ఉన్నాయట అది సమయంలో ఇప్పుడు పది మంది వచ్చారట వచ్చి ఆ భీముని మీద తలబడుతూ ఉండగా పది బాణువులు ప్రయోగించి పది తల వారేశాయట అర్జునుడు ఆ ంగి ముచ్చినప్పుడు కర్ణుండును అనేక విధములైనటువంటి దుర్యత్నులన్నీ కూడా మరీ నేర్చినాదు వచ్చే సమయములో అర్జునుడు కది కది అనుగు అనుగు పర్వతము పర్వతము సింహము సింహము ఢీకుంటే ఎలా ఉండును ఆ ప్రకారంగా ఇద్దరు తాకినారు సుమ అర్జునుడు కర్ణుడు ఉభయ పోరాడే సమయము రెండు పక్షముల సైన్యములంతా సింహనాదము చేసినారు సుమంగా అటు నారట పాండవ సైనికులంతా దివ్య బాణములు ప్రయోగించి ఆ కను అంతా చంచలితం చేయవయ్యా కన్ను కౌరవులు కన్ను దగ్గరి కౌరవులంతా కదుని సమీపించి నీ యొక్క బాహుబలం అర్జున్ ని గెలవయ్య ఉన్నారు ందు బిపోయింది కన్నుల జులై పరంగునప్పుడు ఒకరిని ఒకరు జగించవలనటువంటి ఉద్దేశం చేత పోరాడుతున్నారు ఇద్దరు పది చెందఖం తను తను పాంగ అర్జును యొక్క శరీరములో నిండించినాడు అర్జునుడుని దీప్త బాణములు పొదునెనిమిది కన్నుమై పరగింపా అర్జునుడు కూడా పొదునెనిమిది బాణములు మిర్చునాడు కన్నుని యొక్క శరీరము దశోగముల సర్వసమున నుంచే పరిమా బాణముల చేత అర్జున్ అర్జునుడు కూడా అంగీకరించినటువంటి వాడైతరంపరల చేత ముంచినాడు తను ఎక్కడే సోత పాత పంతుల బుధువం పదాము కుతూహలి పెన్ను నప్పగంగం చేసే సమయమునందు కరుని య గుములు సూతుడు ఆ శల్య కరులు మునిగిపోయేటట్టు కొట్టినాడు బాణములు అతడును తరంగసార చకేతము కాకు ముంచే వాడు కూడా అలాగే కొచ్చినాడు నీడ శాస్త్రు ఎత్తి నన్ను నీ తొన్న మరికి పోరాడినారు సుమా కథ అర్చులు ఆ యొక్క నుండి ఎప్పు నప్పే అర్థం వదిపోసియే యొక్క అర్జున్ ఆజ్ఞే అస్తాన్ని అది పోసినటువంటి వాడై కన్నుడు దారుణ మహాకల్ భీషణ స్వాయ్ భక్తలి కూడా దెబ్బ స్థూర్తిల్లరాఫీ అంగోద్దహనాభిలాష మెరదండి కనుడి యొక్క దర్పంతా అడిగిపోయే జట్టుగా తలంచినటువంటి వాడై ప్రయోగించినాడు అర్జునుడుకుని వచ్చిన గగనమంతా క్రమ్య వస్తున్నూచి మి మనస్సులో ఏమి సంకలేకంగా అర్జునుడి మేఘబానాన్ని ప్రయోగించగా జగత్తంతా అంధకార బంధనమైపోయింది ఆచరుడైంద్రపాదము సమంజత భక్తి ధరించి మంత్రం స్థో్యత కాని ఉండ్రకరంగులు సంచలింప నద్యుచ్చత శక్తి మేయుడు ఆ ఇంద్రు సంఘించినాడు అదే రక బాణములు ప్రయోగించి దాని ఉద్రేకమునంతా అరించినటువంటి వాటుడు శతశ్ని కనలి అర్జును ఎల్ల ఆ కొన్ని బాణములు అర్జును శరీరముందుగా ప్రయోగించినట అది చూచి ఆ భీముడు మహాకోపంతో అర్జునుడితోయమంటాడు అని వాదన నంప తొడంగే ఆ అర్జునదుట నిలబడి యుద్ధం చేయుటే కాక నీ అర్చములన్నిటినీ మరల్చి ఉన్నదే ముప్పై కోట్ల దేవతలతో కలిసి దేవేంద్రుడు దాకా అతడి నిశ్చించేలా దహించావయే కపాలము గతానియే ఆ వచ్చాడు సుమాయపోడు వీడు చావో బ్రతుకో రెండుల్లో ఏదో ఒకటి కనుక అటువంటి ఎందుకు పట్టిపాలరుస్తూ ఉన్నావు నీ చేత కాకపోతే గదా తల పగల కొడతాను సుమావీ తగదని ూపులు నా తండీ పెంచిన విధంబుండ్రీకృష్ణ స్వామి వారు అర్జున ఆ చేరు సైన్యమున్నదే నీ యొక్క నిరుత్సాహత నీ యొక్క బలం ఉడిగిపోవడుతూ జారుస్తూ దృశ్యం హారాధములు చేస్తూ ఉన్నది పాంచాల సైన్యము మొదలైనటువంటి మన సైన్యములన్నీ నిరుత్సాహపడుతూ ఉన్నవి కనుక వాటి వంకైనా సూచులేదయ్యా లేక నీకే నీ చాతకాయు ప్రయోగించు నదికి అవతల భార వచ్చు అది కన్నుని దశకు నగరంగే అంటే నవీ నియము నియమము కలిగినటువంటి ఆ నియమవంతుడయి బ్రహ్మాస్తాన్ని ఎక్కించి ప్రయోగించినాడు అర్జునుడు యక్ష బ్రహ్మాస్తాన్ని ప్రయోగించి తాను కూడా దాని చేత దాన్ని సంపరింపజేసినాడు ఉడిపి తోడన కవ్వడి అడలు కృష్ణు మూడు మూడటించి మెరుగుతూపులు ఆ దాన్ని ఉడిపి వెంటనే మూడు మూడు బాణములు శ్రీకృష్ణ స్వామిని అర్జును కొట్టినాడు మూడే బాణముల చేత అన్నుడు కన్నుతను శయములు చిమ్మిదిలాంగ అర్జునుడు కూడా తొమ్మిది తొమ్మిది బాణములు ప్రయోగించిని ఆ కథను కూడా కొట్టినాడు అతని మోబి ఆడనే ఆ కను అర్జునుని యొక్క గాంధీవా నికొన్న రికి పారినాకుండా గుణము సమాహితం చేసి పెళ్ళేసిన రయమ్మ రాధేయుండిని శిథలం తల వెంటనే దాన్ని మరలా ప్రయోగించినాదిట కానీ ఆ వేగించేత తాను తగ్గొట్టినటువంటి సంగతి తెలియనే లేదు జగలేదు అనుకున్నాడు కర్ణుడు వింతనాడు వికలంబుగా చేసి ఆ అర్చునుడు కూడా కథని యొక్క నరికినాడు చిరునగవుతో అదే ప్రయోగించి శరీరం అంతా రక్త శక్తమయ్యేటట్టు వచ్చినాడు కూడా ప్రయోగించినాడు మెరుగులు గమ్ము నమ్ముల వినిచ్చల ధై్యము పెరిక బాణములు ప్రయోగిస్తూ ఉంటే విజృంభించినటువంటి <laughs> వాడై కూడా వేస్తూ ఉన్నాడు అర్జునుడి మీదించిన అష్టములు అర్జునుడు చక్కకులు వెనుక దిక్కుగా తరశ సంగతులు తమ్ము విడువ దాలకాల విడిచిరపుడు కర్ణు వారలు వాడు ఆ సమస్తమైనటువంటి యొక్క సైన్యులంతా భీతి నుండి అదార్జునుడి యొక్క పరాక్రములకు యుద్ధము చేయటం మాది కూర్చున్నారట చూస్తూ ఆ కారణించేత వారు కూడా ఆపినారువడించిన చోలుతుండి పదక్తము సంపద సొంపు మీద దుద్ధమే రాత్రజాలక్ గప్పి గప్పిశమ్ములు ూరుడు బాణముల చేత ఒకరి బాణముల చేత ఒకరు సోలిపోతూ కూడా అనేక బాణ పరంపరలు ఉపయోగించి తను చేస్తూ ఉన్నారు ఆ రాజేయుడు అర్జునుడు పత్యద తత్గుణ పత్యమునో తత్సోదరుండు గుణైదావతుమ్మెనిచి ఉపలాలెంపన లసినియ ససేనా బిథాదుండు గునాగ కుమాదుండు సత్వముఖ శరాకారమ్ మైగై కునితన యద్దుండా తానపసిండి యడంబెట్టిన దినం గంధపుష్టు మలనచతమ్ మలనచిందో అర్జునమేదం రేయోగింతువాడయ్యే ఆ కన్ను నాని దగించే సమయములో తల్లిని ద్వగ్ గర్వించుపోతూ నాటవేడు పోతూ ఉంటే ఆ తోక వరకు నరికాడు అర్జునుడు అందులో పడిపోయినది తాను దేవేంద్రుడు వచ్చి మాయ కమ్మించి అతన్ని రక్షించుకొని తీసుకుపోయాడు వాడిని ఆ ఆ కారణం చేత ఆ పగ మనసులో పెట్టుకొని కరుణ దగ్గరికి వచ్చ ఉన్నాడు వాడు ఏది అస్త్రమై ఆ కరుని యొక్క నిత్య నిత్యాత్రిరే పూజలో పూజింపబడుచు ఉన్నాడట ఆ అష్ట్రేయుట జాల దాన్ని తీసినాడు బయటికు తీసి అర్జునుని తల నరకవలన్నే ఉద్దేశం గలవాడయి ఆ జ్యాలలు దిగుడుతుండగా బయటకు తీసికారములు సే కార్మిక గుణముల సంఘించియే వచ్చే వారంతా అష్టములు చూడగానే ఆహాకారములు చేసేటట్టుగా పెట్టిన సమయంలో కంఠానికి ఆ సరిగా పెట్టవలసంటే అది తప్పి ఆ బాంగ ప్రదేశం ఉన్నది లలాటానికి వచ్చిందట ఆ యొక్క గురి అది నెపంగా చెల్లెడు నికి రాదయ్యా లక్షయింది కనుక సరిగా చూచి అయ్యనాడు గణలుగవ కెంపు అరేవరకు మహాకోపం కలిగినటువంటి వాడైలుగా నీకు నంతగలటే అద్దను కాక వినుము కన్నుండిను బాధ ఒక శరము తొడుగునే పొరులనగన్నా నాకు చెప్పేటంత సామర్థ్యం ఉన్నదయా నీకు అదిగాక ఈ కర్ణుడు నాడే రెండు సార్లు తొల తొడగడు సుమా బాళము అని పలికి కలుషమ్మతోనే సినిమా కలుషితమైన అని చెప్పి ప్రయోగించినాడు దశ మంటలు ప్రపక నలకు అర్థం జలజాచుడు గాని పంచాంగుల మాత్రము రథము సరణి నదుముడు చూచా అది తూచి గగనమున్నటువంటి దేవతలంతా కూడా ఈ పని చేయటానికి జగత్తులో ఎవరు చేయలేరయ ప్రభో గాని అనేక విధములైనటువంటి మహత్తరమైన కాంతితో పోయినటువంటిదై వజము కదా ఆ కొండ మీద పోయి అర్జుని సరస్సు మీద ఉన్నటువంటి దేవదత్వం ఇది కిరీటం ఉన్నదే దాని కొచ్చివేసింది కన్నుడట్లు భేటించి దిగ్పతుల చేతైన జనది కిరీటమయ్యిము ఆ ప్రకారంగా ప్రజలంతా ఆహార దిగ్పతులు చేత కూడా అసాధ్యపడనటువంటి అక్క ఆ కిరీటమును భేదించుమాకే బహుమానము అది ఆ దేవేంగుడు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి యొక్క కిరీటముత ప్రేమాధిశయంతో ఇచ్చినాడు అర్జును అది కిరీటం పగిలిపోయింది కవచుల పురందరునయులైడు అను పర్జునుడు వచ్చిన మెచ్చిటమిత కవచులను సంహరించిన సమయంలో మెచ్చి దేవేంద్రుడి ఇచ్చిన అడుసుమ ఆ కిరీటర్జును కిరం లేదు పర్వతం మాదిరిగా కిరీటం పోయి కళ విహీనమైంది అర్జున్ యొక్క ముఖము ఆ పగలగొట్టి కొంత దూరం పోయి ఎత్తుపోయిందిటా ఏదే కిరీటాన్ని ఎత్తు పోయి చూసింది చూసే తల లేదు కొద్ది కిరీటమే ఎత్తుపోతుంది మరల వస్తూ ఉన్నది ఏమిటి అన్నాడు అర్జునుడు అతన్ని పామిస్తూ వచ్చునకు గతం వేవి అడిగినా దీని నెరుంగే ఖాండవం తన తల్లి రక్షించుకుని ఎనలమ్మునకు తప్పిపోవబో నీకు నీ వేసినా సమయములో ఇది పాక నరకగా తల్లి పడిపోయింది ఇదేమో దీన్ని దేవేంద్రుడు రక్షించుకొని పోయినాడు ఆ కక్ష లోపల పెట్టుకుని కన్నుని దగ్గర ఉన్న రుసుమ అది ఇప్పుడు నీ శిరస్సు లేదు అని వస్తూ ఉన్నది నరికి పడగొట్టున కోపం గడిగి నిన్ను పరమబ్బ గడగడు నన్నయములదు మాట నటడు నరకవలసింది అంటే ఆరు బాణములు ప్రయోగించి దాన్ని నరికి కింద పడవ ఇచ్చినాడు నా కాస్తాన్ని పోతు మీద పడి పండ్రెండును పొట్టు శరములు నిగించి పది పన్నెండు బాములు వరుసగా ప్రయోగించినాడు కన్నురాన్ని ప్రయోగించగా వెళ్లిపోయింది ఆ బాణము దండాహతయిన మహాహివోలే నా సూతనందను పాపరము చేత నర్జనుడు సామకి వెదంది దండాహతమున్నదే కర్రతో కొడితే సర్పం ఏ ప్రకారంగా లేచును అలా క్రోస వివశుడై ఏ విధాయి యొక్క అష్టమున్నదే పాపరమ్ము నాకు అష్టం వ్యర్థంగా పోయిందే అతడులకి పన్నెండు బాలము లేసి పచ్చ నాభంపించి పత్నొకటి కొనతగా నుంచి శ్రీకృష్ణ స్వామి వారి మీద పన్నెండు బాణములు ప్రయోగించి తొంభై తొమ్మిది బాణములు ప్రయోగించినాడు అర్జును మీద కండముల నుండొండకడు నవ్వ చేసి గగన తలమధ్రవే బాణములు ప్రయోగించి వెంట వెంటనే వెంట వెంటనే అర్జును మీద గగన తలమంతా మారులోకే జట్టుగా సింహనాసం చేసినాడు కర్ణుడు నలికి ఆశం చేయగా తూచి యొక్క కంకటమున్నది కవచాన్ని పేదించినాడు అర్జునుడు ఆ చెవులకు ఉన్నటువంటి కుండలములున్నాయే వాటి నుంచి పడకొచ్చిన కన్నులకు బేని తోట తోలక బాహుస్వరంబు మెనయసాయక పరంపరలు నరుని మీద పరపెన్ వెలు చెవుల వెంట సరస్సు నం దూ రక్తము స్రవిస్తూ ఉన్నది అయినప్పటికీ నీ అర్జును మీద ప్రయోగిస్తూ ఉన్నాడు కన్నుడు ప్రయోగించుకొచ్చు కూడా అర్జునుడి బాణముల చేత శరీరం తా కూడా అక్షతములైపోగా అనేక విధములైన గైరిక ధాతూ మాదిరిగా ప్రకాశించింది ఆ కదుని యొక్క శరీరము అమ్మ్రుడై మరియు నజ్జలు పెర దూతనము గోడే మీ కమ్ములు పెము గప్పిన పంగితలంపబొట్టుగల అదే బాణములు ప్రయోగించి అతనుని యొక్క రథము సూర్యుడు అష్టములు అంతా మునిగేటట్టు కొట్టినాడు విక్రమ కుహలితూ విజృంభించు నరును అర్జుల మండల కంటి పూరమున్మత్తీర్థుల వెలుంగు చాటుకుల చేత శరీర సన్యాసించిపోయేటువంటి సూర్యుడు గతయప్రకారంగా ఎర్రగా గుడును అలా భాడు సుమాడు చేత అనేక పాండములు ప్రయోగిస్తూ ఉన్నాడు ఆ కర్ణుడు ఆత్మ విలాసం అంతకందుకు అంతకెందుకు హెచ్చు తూ ఉన్నది అచ్చన్ను యొక్క దివ్యాస్తా కౌశలము నాడే బ్రాహ్మణుని శాపము చేత ఈ కర్ణుని ఎక్క రథ చక్రము భూమిలో కృంగిపోగా తిలో చెిపోతాడు సుమా ఈ కర్ణుడు అని కేక వహించినాడు సమస్త సైన్యులన్నీ విన్నీకాశురామ దత్తం భాగ్యవాస్తం అను పేరిత మహనీయ సాధనం అప్పుడు రాధేసింపకుండే నీ అంచంలో భాగ్యవాస్తము గోచరించదు సుమా అని శాపమిచ్చినాడు గనుక అడ్డు సమయముందు ఆ భార్గవాస్తందే గుర్తు లేకుండా పోయింది కళ్ళు కృంగిల్ కళ్ళు ఎడవ చక్రం కృంగింది తల బలం వైకల్యం వాటించి ఆ విధంగా పరశురాముని యొక్క బ్రాహ్మణుని యొక్క శాపములున్నాయే తన యొక్క రథమునకు అస్త భంగి సర్పముఖాగా అతం వ్యర్థంగా పోగుతాయి అన్ని తలంచినటువంటి వాడీ కనుడు ధర్మవాదులు ధర్మ తత్వ ప్రధాన చిత్తులకు వాది భూని రక్షించు ధర్మముందు ధర్మవాదులున్నారే మహాపురుషులంతే ధర్మమును ఎవరు రక్షిస్తూ ఉన్నారు అంటి వారిని ధర్మము తప్పకుండా రక్షించును అని చెబుతూ ఉంటారు అది అతుల ధర్మశీలు అది అబద్ధము అని తోచుతున్నుమా పరమధర్మాత్ముడు నాకు ఇలాంటి ఆపద్దు వచ్చింది అంటే అది అబద్ధము ఆ రక్షింపబడిన ధర్మం ఉన్నది అది రక్షించు దూరుతూ ఉన్నాడు అత్య సమయముందు అర్జును యొక్క బాణములు తండోపతండములుగా వచ్చి పైన పడుతూ ఉన్నవి దాని చేత మహిమజ్ఞ పను సమయముందు కూడా ధై్యాన్ని అవలంబించినటువంటి వాడ కృష్ణ అర్జును తన యొక్క బాణముల చేత ముంచి వచ్చినాడు గనుముందున్నటువంటి దేవతలంతా కూడా కొని ఆడేటట్టుగా అలిగి అర్చను బోదిలా కన్ను మేను చిసినా అలిగి క్రోధ సర్పములు వంటి బాణములు ఆరు ప్రయోగించినాడు ఆ కర్ణుని యొక్క శరీరములో దూని వెళ్ళిపోయేటట్టుగా అర్జునుడు క్రోధ భాతుండ్రహ్మాత్మ ప్రయోగించు ఆ క్రోధ భాతు కర్ణుడు బ్రహ్మాత్వాన్ని ప్రయోగించినాడు ఐందాము ప్రయోగించిన ఆ పాత్రడు నాడే అర్జునుడు ఐందాన్ని ప్రయోగించినాడు అమిత బలంబకు బ్రహ్మాత్మము చే ఆ బ్రహ్మాత్ గొప్పది కనుక ఇంకా రాష్ట్రాన్ని మింగివేసింది అర్జున్ నివాళాన్ని కర్ణుని యొక్క విషాదము కమలాక్షుడు కమలాక్షుడు ఏమంటాడు అర్జును కర్ణాత్రం అయ్యి నిడు ఆ అర్జున ఉన్నదే కర్ణుని అర్థము చేత పొలివో ఇవ్వ బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధనం అంటే వెంటనే చిక్కు సమసిపోయింది కన్నుల యొక్క వాసి పోనేసిన సాటి మొకట మిగన ఒక్క బాణంలాగి కొట్టే వరకుగాంటి వారికి గట్టి ఉన్నటువంటి వారు చెయ్యిపోయింది వెంటనే బిగించుకున్నాడు బిగించుకున్నటువంటి యొక్క విషయాన్ని గమనించనే లేదు అని అనుకున్నాడు చేతూ ఉన్నాడటూ అది తూచిడు అర్జునునితో కన్ను నని తన సహప్రచాతీల అతని రూఢంగా పయ్యా అతని బాణముల చేత నిన్ను నొప్పిస్తూ ఉన్నాడయ్యా కదుడు నీ బాణములున్నవి వాటిమి ఆ పూర్తిగా విజృంభించి ఆ యొక్క సంరంభాన్ని ఉత్సాహాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళవై ఆ యొక్క యొక్క శిరస్సు నలుకువాడు విష విశ్వరంగితం పాఠం గురౌద్రమంత సైతం బుగాదే సి నువ్ అని అతి సమయమునకు కొద్దిగా కుంగి ఉన్నటువంటి దాస చక్రమున్నది కొండ వరకు దిగబడిపోయింది కన్నీరు కాకుండా తల్లకి పోయింది దాని మీద నిలబెట్టడానికి గానీ బాణ ప్రయోగం చేయటానికి గానీ వీలు పడలేదు అది తూచి అప్రతీకమైనటువంటి దానికి చాలా సవిస్తు అర్జునుడు చేయమంటాడు కన్నుడు గుంగిందకు అర్జున రథ చక్రము భూమిలో గుి తల కిందులయ్యింది రథము అందువలన నువ్వు కొంతసేపు ఆపవయ్యాంగ ఈ రథ చక్రాన్ని పైకి లేపుకుంటా నేను మీద ఉన్నాను నీవు రథం మీద ఉన్నావు కనుక ఇంటి సమయంలో నీవు ఉపయోగించకూడదు అస్త్రములు విడిదల వారిని వెనతుని ఆయుధం విడిన వారిని ఆ చుట్టు వీడినటువంటి వారిని ఆయుధము వదలినటువంటి వారిని ఎవరులైన వారి దొత్తమ నీవు సామాన్యమైనటువంటి రణశూరుడవే కాదు సుమహత్య కులములో పుట్టినటువంటి వాడలు మహాదణబేజీ పాటి ఎప్పడంగలుగుటగాని గోవిందుకు వెనసి కాదు ఆ యుద్ధ ధర్మాన్ని ఉపన్యసించాను సుమా చెప్పాను కానీ ఈ మాటను నేను నీకు ఆ గోవిందుడికి భయపడి కాదయ్యా మాట్లాడింది ఆయన విని అచ్యుతుండనికి తనియే అంటే ఏ అచ్యుతుడు నాడే శ్రీకృష్ణస్వామి ఏమంటాడు అతనికి ధర్మము తగవు పాడి వన్నీ ఈ వేళ పుచ్చిన ఒకట్యా కొంతగా నీ మనస్సు గర్వము గర్వము నీ దర్పము అదంతా ఏమైపోయినవయ్యా అదంతా పోయింది సుమా పరమధర్మ పురులు పండుగ వల్ల భసులు వారిన తల శుభములొందుల చెడు ఆ పరమధర్మ పురుల పాండవులకు సమస్త శుభములు చే గురును అధర్మ పరులైనటువంటి కౌరవులకందరికీ ఇలాగే దుర్గతి సంభవించును సుమాంగడికి అది తప్పని సుమాంగీ నందడు కొడుకులు సుత్తులయ్యుండంగి మహాదేవి కుమారులు నిద్రిస్తూ ఉండగా ఆ లక్క ఇంటో వెంచిన కబటంబు జూతంబు కడిగించి ధర్మాత్ములకు ధర్మసు అపహరించి కబట జూతము అని ధర్మాడు ధర్మరాజు యొక్క ఆ రాజ్య లక్ష్మి అంతా అపహరించిన తీర్చుకుని వచ్చి అనేక విధములైనటువంటి పరాభవాన్ని పొందింపజేసినారుండగా ద్వైత వరములో ఉండగా వాడి మీద ఆ దాడి చేయవల్ని ఘోషయాత్రని పోయినారు మీరంతా అభిమన్యు నొక్కని బహున శుల పనికి కాని పాపముల కానికత మీ ఆ అభిమన్యుని అనేకమంది యోధులంతా కూడా కలిసి అన్యాయంగా సంవరించినారు సుమా ఇదేలా చేయించినాడు సుయోధనుడు కాదే వాడు కర్త అంతా చేయించినటువంటి ఆదికర్తవు నీవో సమయములో ఏమైపోయిందన్నుతో మాటలతోడలుటయు అని ఎక్కిస్తూ ఉన్నాడు సర్వేష్ పూర్వ వైరావత్తూ కూడా చేసే వరకు మహత్తరమైనటువంటి కోపం వచ్చేసింది అతనులకు రూపలు వచ్చినటువంటి యొక్క రోషా వేసం ఉన్నది ఆ రూపకోపములు వెంటలుగా బయలుదేరింది అనేక బాణుములు ప్రయోగించినాడు ఆ కన్నుడి మీద అర్జు సమయములు భూమి మీద ఉండే ఆ కన్నుడు అనేక బాణువులు ప్రయోగించినాడు అని యొక్క బాణములన్నీ మరలేటట్టుగా అది చాలా అద్భుతమైంది చూచేవారికి ఏమీ లెక్క చేయక పది పాడములు చేత అర్జునుడి నొప్పించినాడు ఆ కర్ణుడు హుతహుభి మండీయే ఆ అర్జునుడు కూడా అత్యధారులు ఉన్నవే ఉన్నవే ఏసిన కొలది అగ్నిభక్తుడు ఎలా మండును అలా మండీయే సంతాసమును మిత్రోల్లాసనం క్రో <mully> ందరికి భయం మునుగలుగు చేసే మిత్రులకు సంతోషాన్ని ఉన్నదే ఏడుగు మాదిరి బొమ్మ కలిగి ఉన్నదట అతని కౌరవులంతా కూడా ఎప్పుడైతే హస్ కక్ష ఉన్నదే కరుణి ధ్వజం కింద పడిపోయిందో కౌరవుల యొక్క రాజ్యలక్ష్మి వారి యొక్క సమస్త సంపదలు అన్ని పడిపోయినట్టుగా భావించి ఆసినారు జల కృష్ణార్జనుల మీద గురించి అది చూచి పాతము చూచి కోపించినటువంటి వాడై కృష్ణార్జనుల మీద అనేక బాణములు ప్రయోగించినాడు కర్ణుడు మోపు సనపి కుల పర్వత కారణ సభ సైతం బాదంగుల బాణములు చేసం కమ్మి దాని క్రిందకి దూరి పట్టాడట పొట్టు లేదా దీన్ని చక్రాన్ని కానీ అది రాలేదు కాని ఈ భూమి ఉన్నది అఖండ భూమండలం అంతా కూడా కుల కారణ అది కుల పర్వతములతో అరణ్యములతో సముద్రములతో కూడినటువంటి భూమి ఆ రంగములు పైకి లేచిందట ఆ పొట్టుతో ఆ రథము మీదికి ఎప్పటి బాదంబు సంఘండి పెగలి రాలేదు చక్రం కొంతవరకు ఆరుగుడములు లేచింది కదా అని చెప్పి పైకి ఎక్కాడు ఎక్కే వరకు మరల యథాప్రకారంగా శంగిపోయింది అని కృష్ణున పీటితో శ్రీకృష్ణ స్వామి వారు చూచి ఎంతసేపు ఇలా ఆలసించేటట్టు కాబట్టి ఇక లాభం లేదు అని మహత్తముందేయు మహాభయంకరమైనటువంటి మృత్యుదేవత యొక్క కదామైన నాలుకా ఏమి అనేటటువంటి ఆ మర చక్రవో సమస్తమైన పెద్దల ఎడ భక్తి వినయములు కలిగిన మాట నిశ్చయమైనట్లయితే ఈశ్వరున్నదే ఈ బాణం కాను యొక్క సరస్సు నలుపుగా కంగా తేగ వెందడి గీతియే సననయ్య నమ్రోద సీకోహరం ఉన్నన మెరుగుల నిందుతు నిరు మనల జనలు గాడ మోత్యం ఉందుతు నికిదంగా ఆని ప్రయోగింతగా తనయొక్క కాంతల చేత అంగ అది దిశలవు వెలికిందుతు అటుకే వారియొక్క నేత్రముని మిరిబిత్తులుచు కన్నుని రసకు అదరిndీయే నేనత สมොద్భట స్వరణ నింగి వulpగ సర్వ భూత ఆంగంప నమగు జమ్మయన్నిగిటి పత్తివ సెత్తమయే మిసెపుదు ఆ భూతములన్నీ కూడా ఆక్రోషించినవి గంగరగోళంగా అరచినవి ఆ ప్రకారంగా భయంకరంగా బయలుదేరి కూలుకైరా పోయి కర్ణుని యొక్క తల దరిగి పారవయించింది సుమాంగున్నదే శరీరము ఆ యొక్క రక్త శక్తమై గైదిక ధాతువులతో కూడిన పర్వతం మాదిరిగా పడిపోయింది భూమి మీద సుందరములు నగు సాయొట్ ఆ యొక్క తలడి బింబంబింబం మాదిరిగా పడిపోయింది సుమాకరుని యొక్క శరస్సు అట్ట సమయమునందు ఆ యొక్క అట్ట ఉన్నదే శరీరం కూడా పడిపోయింది ఆ యొక్క శరీరంలో నుండి లేచి ఒక దివ్య తేజస్సు గగనమంతా పాసుంపజేయు పోయి ఆ సృయ మండలంలో ప్రవేశించింది సుమంగాట లేక నుండె ఎప్పుడైతే కనుడు సచ్చిపోయినాడో తెగిపోయినాడో వెంటనే కొంగటం లేదు పాడు లేదు యథాప్రకారంగా దానంతట గజే ఈ చక్రము ఆ శాపము దారుణాత్మాలి ఆ కాల వైభవము గడవా ననువులేమి తన యొక్క బాణములనే కిరణములు ప్రయోగించినటువంటి వాడ ఆ కథ యొక్క సూయుడున్నాడే అర్జునుడనే కాలం చేతవటానికి సాధ్యం కాకుండా అలా అతమించి పోయినాడయ్యాధేయుని పావన స్థానం జలనిధిలోనికి నదికి ఆ తచ్చినటువంటి యొక్క కుమారుని తన కిరణముల చేత తాకినాడు కనుకున్నా కనుక మైలతోకింది అని స్నానం చేయటానికి పోయినాడా ఏమి సూయుడు అనే జట్టుగా ఆ పశ్చిమ సముద్రమునందుకు పోయినాడు సూర్యుడు రామ బాసన కదలం కరెంట్ పడిపోడా కను యొక్క సరస్సు అడువంటి సరస్సు ఆ శరీరాన్ని చూచినటువంటి వాడై ్రోడైనటువంటి ఎక్కరదాన్ని వెనక్కు దిప్పినాడు శయుడు గాండము మొత్త బాండడు కోలుట శైలు అరుటంబు తోలుటై నొక్క సేనలుండి పారుటైవో ఆ ఎప్పుడైతే కర్ణుడు పడిపోయినాడో ఓ సైన్యములన్నీ నిరుత్సాహములు పొంది చల్లా చదురుగా పాతిపోయినవి ఏ వాయు పుత్రు మహావిరా రోదస పెక్క టెలంగా ఆ రోదసి నింట్టుగా భీముడు సింహనాదం చేసినాడుకుల లో నుండు అయ్యన్న కౌరమేస్తేది అతనితో నెత్త అప్పటికప్పుడే వెళ్ళిపోయింది వార్త కర్ణుడులో తెగి పడిపోయిన సంగతి ఎవడుస్తూ కూర్చుని ఉన్నాడుటా దుర్యోధనుడు అతని దగ్గరకు పోయి నరవరయందు దూడమేలు కర్ణుడు నర్జును సంగత మనరింతులేయు నరవరాంగా అనేక యుద్ధములు మనం చూచాము వినున్నాము కాని అర్జునుడో రాగా కర్ణుడు ఆ చేసినటువంటి యుద్ధము అర్థము జగత్తులో ఎక్కడా చూడబోగుమాధము ఎట్లుండి పొందిరా హరి కన్ను విధాత్తుడు తప్పివాది ఆ కన్నుని యొక్క బాగా తప్పము చూచి ఆ అర్జునుడు శుడి ఉన్నాడే శ్రీకృష్ణ స్వామి కూడా భయపడిపోయినారు సుమా కాని ఏమి ప్రయోజనము ఆ విధాత్ ఆ విధి తప్పదూచినాడు కనుని ఏ అని కూడా తనదించిన మోకల మనపరామిత్తాహు వైకల్యము మాటల తరంగు ఊహించి మరలి కర్ణం మెక్కుని విలాపము చేయితూ హా కన్న కన్న బలములది గౌరవపతి ఆ నిరుత్సాహమును పొందినటువంటి వాడ ఆ యొక్క సైన్యములన్నీ వెనక్కు తిరిగినవి హా కర్ణాంగా అని వాపోవచ్చును ఆ బలములన్నీ కూడా చిబిరములకుమారులుంగి అండి వారి ఎలా ఉన్నదయా అంటే పూర్వము పాండవులున్నారే తమ రాజ్య వైభవాన్ని అంతా పోవంతా పోగా అరణ్యములకు పోయేటప్పుడు ఎలా ఉన్నదో అలా ఉన్నది సుమా నీ యొక్క కుమారుల యొక్క క్షితి వేగం తిరిగి పాతముల మీద పడి నమస్కరించినాడు అర్జునుడు అతన్నెత్తి ఆలింగనములో మూర్ఖాఘ్రా చేసి అర్జును కౌకులించుకొని ఆ శరస్సుము చూచి స్వామి వారు సహజ్ నమస్కరించినారు మరాజునకునియే వారిని అభినందిస్తూ ఉన్నారాజు అత్య సమయమునందు ఓ ధర్మనందనా మూడు లోకములు ఏకీభవించి కన్నునేమీ చేయలేవయ్యా కాని నీ యొక్క మహామహిమ ఉన్నదే అది కన్నుని గు రాఘేలి పంపు ఆ కనుడి చచ్చాడు గనుక ఇక ఎవరూ మిగిలి ఉన్నట్టు కాదు సుమా కౌరవుల కడంగైరం నీకు ఇంక నెదరు లేదు ప్రీతి బతలు మర్చిపాంగా కౌరవుల పడి అయిపోయింది కనుక నీకు ఇంకా ఎదురు లేదు మాకు సంపదలు మత్స్యము అనుగ్రహము ఎవరి ఎందునో వారికి సుమా నీ అనుగ్రహం మా ఎందు సంపూర్ణంగా ఉన్నది గనుక మా కూప జయం నదే లేదుల భక్తులమైన సకల లోక లోకేశ్వరుడవైనటువంటి నీ భక్తులము మేపు అతి భక్తులను రక్షించుడు నీకు అవశ కర్తవ్యము కదా బాసి నా కంటికి నిద్ర వద్దు నేను కదా hari ga neenu nidda boye ji karnuda chaavi ganuga అయ్యో సరసాల పుంగుల నుండి ఆ సరసాలి అది తోడవలను అనే యొక్క సంకల్పము కలిగి అమ్రాజు ఆనసమ్ము ఆరోహణము చేసి కరదీపు కాసా వెలు సమస్త బంధు సోదర పనులుతుందయ్యే అదే కా విటీలు ఉన్నాయి పరదీపికలేవత్తు కూడా వెలిగించి లథారూఢుడై అదే బంధుమిత్రులంతా కూడా వస్తూ ఉండగా పోయి ఆ పవి శవము గడవని పాండు పరమానందండి సంజయంలో